కీర్తన నూట ఎనభై ఆరు గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవు కలుగక పిందె పుట్టెనింటే సాకా భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగినా నీ మాయలో మునిగి నన్ను నెరిగిన కామించి నీవు నన్ను కరుణియేలుకోగా నీ మరుగువాడనని నేడంటీకా గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుకలు గగగపిందె పుట్టెనింతేకాక సరిచంటి బిడ్డడు సంసారచింతలంతీనా గరిమన గరిమనజ్ఞానుడు కైంకర్యమించిన నిరతి దయదలిచి నీవు పెరేపకెరలి నే నీకు ముకిటిగా గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవు కలుగపింది పుట్టెనింతేకాక సన్యాసి తొంటి కర్మము చేసిన ఇది వో నన్ను తలచీతల తడవేనాదుట శ్రీవెంకటేశరములు నీవై పొదిగి పాలార్చగాను పొడవైతిగా గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుకలు గగగపిందె T-N-N-T-C-A-C-A. <tiening>